కీర్తన సంఖ్య రెండు వందల ముప్పై తొమ్మిది తొల్లి ఏరుపరిచిరి దొడ్డవాడు హరియని ఎల్ల సందేహాలు బాసే నిక నేల చింత నారదుడు శోధించి నారాయణునెరిగే సారెకు శివుడెరిగిచాటె రాముని చేరి శోధించే పార్వతి శ్రీరామచంద్రుని ఏ రీతుల శోధించేము ఇంతకంటెనేమో వేదవ్యాసులు తెలిసే వెదకి విష్ణుని చెప్పే యోగి సనకాదులు ఈ దశ సుకాదులెల్ల నెరిగిరి మాధవుని కాదని వీరికంటే గతి కానగలమా పెక్కుగాలము చదివి పెక్కేండ్లు బతికి పెక్కు ఋషులిందుననే పెద్దలైరి దక్కగా శ్రీవేంకటేశు ధనముగా చూపిరిదే తక్కక కొలిచితిమి దైవమని కంటిమి